ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ వ్యక్తిత్వ వికాసంలో మనం నాలుగో పాఠం నేర్చుకుంటున్నాము దీంట్లో జీవితం అంటే ఏంటి జీవితంలో బాల్యం కౌమారం యవ్వనం ఇంకా పెద్ద వయసు ఇవన్నీ ఉంటాయి ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి ఈ వయ వయసు పెరిగే కొంది కొన్న కొంతకాలం వరకు కూడా శరీరం వృద్ధి చెందుతూ ఉంటుంది కొంతకాలం అయిపోయిన తర్వాత నలభై నలభై ఐదు వచ్చే కొంది కొద్ది కొద్దిగా క్షీణించటం మొదలు పెడుతుంది నలభై దంతాలు అరిగిపోవటం ఇట్లా ఉంటుంది యాభై ఏళ్ళకి తెల్ల చుట్టూ ఇంకా అరవై ఏళ్ళకి మోకాళ్ళ నొప్పులు శరీరంలో ఉత్పత్తి తగ్గుద్ది కొత్త కణాలు వచ్చాయి తక్కువ ఉంటాయి నశించిపోయే కణాలు ఎక్కువ ఉంటాయి సరే ఇప్పుడు మనం మన పాఠాలు యొక్క లక్ష్యం ఏంటంటే యువకులకి ముఖ్యంగా చదువులో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని అవసరమయ్యేటటువంటి పాఠాలు మనం అంశాలు చెప్తున్నాం మన అనుభవంతో దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తాను అమెరికా వెళ్ళాలి అక్కడ చదవాలి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటటువంటిది ఇవాళ ప్రతి వాళ్ళకి ఒక కలలాగా ఆశయంలాగా గమ్యంలాగా ఉంది అయితే కేవలంగా ధనం ఉన్నంత మాత్రాన్ని అక్కడికి వెళ్ళలేవు వెళ్ళి ఉద్యోగంలో రాణించలేవు మరి ధనం కాక ఇంకేం ఉండాలంటే నైపుణ్యాలు ఉండాలి ఒక పెద్ద హెచ్చరికలాగా చెప్తున్నాను నేను అమెరికా వెళ్ళడమే కనుక ఎవరికైనా ఆశయంగా ఉంటే వాళ్ళు ముందు అమెరికా ఎలా ఉంటుంది మనం నేర్చుకోవాల్సిందేంటి మనం ఇక్కడ మనకు ఉన్నటువంటి అలవాట్లను మార్చుకోవాల్సింది ఏది అనేది మాత్రం బాగా గ్రహించాలి ఇది ముఖ్యం అమెరికాలో క్రమశిక్షణ చాలా బాగా ఉంటుంది అక్కడ ఎవరు కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి రూల్స్ని అధిగమించరు రూల్ దాటారంటే అక్కడ జరిమానా ఎక్కువగా ఉంటుంది కారులో ఒక చిన్నపిల్లవాడిని కనుక తీసుకొని వెళ్తుంటే వాడిని వెనక సీట్లోనే కూర్చోబెట్టాలి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు కూడా వెనక ఆ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి సీట్ ఉండాలి అలా లేకుండా నా కారే కదా నేను తీసుకెళ్ళదానని వెళ్తా ఉంటే కెమెరాస్ ఫోటోలు తీస్తాయి ఆ ఫోటో తీసి వెంటనే నీకు జరిమానా ఇంత అని ఇంటికి వచ్చేస్తుంది స్లిప్పు ఇప్పుడు ఇక్కడ మనకి కూడా వస్తూ ఉన్నాయి కానీ అంత నిశితంగా చూడవు మన కెమెరాలు గాని అవి అంతేకాకుండా ఒకసారి నేరం చేస్తే ఇంత శిక్ష వెయ్యి డాలర్లు కట్టాలి అదే నేరం మళ్ళీ రెండోసారి చేస్తే పదిహేను ఇంకా మూడోసారి చేస్తే లైసెన్స్ ఒక సంవత్సరం పాటు ఆపేయచ్చు ఇంత కఠినంగా ఉంటాయి అక్కడ నియమాలు అంతే కాకుండా ఇంకా ఎక్కడ పార్క్ చేయాలి అక్కడే పార్క్ చేయాలి ఒక పెద్ద మాల్స్ ఉంటాయి సూపర్ బజార్స్ లాంటివి ఒక మన పది సూపర్ బజార్లు అయితే అక్కడ ఒక సూపర్ బజార్ అంతా పెద్దదిగా ఉంటుంది దానికి వంద రెండు కార్లు పార్క్ చేసుకోవటానికి వెహికల్ పార్కింగ్ గీతలు గీసి ఉంటాయి అందులో వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు అవయవ లోపాలు ఉన్నటువంటి వ్యక్తులకి వృద్ధులకి కొన్ని మొట్టమొదటి వరుసలోనే ఉంటాయి వాళ్ళ కేటాయించి వంద పార్కింగ్ కార్స్ ఉంటే అందులో పదిహేను ఇరవై దాకా మొట్టమొదటి వరుసలోనే ఉండి అక్కడ మార్పు చేసి ఉంటుంది రిజర్వ్డ్ ఫర్ సీనియర్ సిటిజన్స్ అని అక్కడికి వెళ్ళి ఆపుకోవాలి అక్కడ ఎవరు ఆపరు అక్కడ కనుక వేరే వాళ్ళు ఎవరైనా ఆపితే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు ఎట్లా తెలుస్తుంది వేరే వాళ్ళు కారు అక్కడ పెట్టామంటే కారు నుంచి దిగి వచ్చేటప్పుడు ఈ స్పెషల్ ప్రివిలేజ్ వాడుకునేటటువంటి వ్యక్తి తన ఐడెంటిటీ కార్డుని అద్దానికి లోపల పక్క పైన తగిలించి వస్తాడు అంటే పోలీసు రాగానే చూసి ఇది స్పెషల్ ప్రివిలేజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి సంబంధించిన డ్రైవింగ్ కా కార్డ్ ఇది కాబట్టి ఓకే అలా కాకుండా ఎవరైనా చేస్తే మాత్రం వెంటనే జరిమానబడిపోతాయి ఇంకా వాళ్ళు కుడిపక్కనే నడుపుతారు డ్రైవర్ కుడిపక్క ఉంటాడు అప్పుడు ఏ పక్క రోడ్ రోడ్లో కుడిపక్కన వెళ్తారు మనం ఎడంపక్క వెళ్తాం ఆ రూల్స్ పాటించాలి ఇలా ఒకటే కాదు ఎన్ని నియమాలు అయితే ఉంటాయో అన్ని నియమాల్లో స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి కఠినంగా ఫాలో అవ్వాలి మీరు అమెరికా వెళ్ళదలుచుకుంటే ఇప్పటి నుంచే మీకున్నటువంటి చెడ్డ అలవాట్లని చెడ్డ అని ఖచ్చితంగా మనం ఎందుకంటే మనం ఇక్కడ రైల్ టికెట్ తీసుకోవడానికో బస్ స్టాండ్ ఏ వస్తువులకైనా ట్యూలోకి వెళ్ళినప్పుడు వరుసలో నుంచోవటం అనేది అమెరికాలో ఆటోమేటిక్గా వచ్చేస్తారు వెనక నుంచుంటారు ఏమీ లేదు టైం ఎక్కువసేపు పది నిమిషాలు పదిహేను నిమిషాలు నిమిషాలు వెయిట్ చేయాల్సి ఉంటే ఈ లోపల పేపర్ చదువుకుంటాడు అంతేగాని నెట్టుకొని ముందుకు వెళ్దాం అనేటటువంటి మనస్తత్వం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ప్రతివాడు వచ్చి ముందుకు వెళ్ళాలని నెట్టుకుంటాడు ఏమయ్యా నేను వచ్చి చాలా సేపటి నుంచి నుంచున్నాం వరుసలో అంటే ఏదో వాదిస్తా ఉంటారు నేను అంతకు మునిపోయి వచ్చి పని ఉండి చూసుకో నువ్వు తర్వాత నేను చూసుకుంటాను ఇట్లాంటివి అసలు ఊహించకూడదు మీరు ఇవాటి నుంచే మీలో క్రమశిక్షణ నేర్చుకోవాలి రూల్స్ను పాటించటం నేర్చుకోవాలి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత రెస్ట్ రూమ్స్ని వాడుకోవటం ఇవన్నీ కూడా ముందుగా ఎక్కడి నుంచే సన్నద్ధం అవ్వాలి అంతే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వేరువేరు సంస్కృతులకు చెందినటువంటి వ్యక్తులతో కలిసి ఉద్యోగం చేయగలగటం ఒక నైపుణ్యం దీని గురించి తర్వాత చెప్పుకుందాం అంటే ఇక్కడ బాంబే ఉంది బాంబేకి మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉద్యోగం చేస్తూ ఉంటారు టీసీఎస్ అనే కంపెనీ అనుకుందాం అందరూ ల లంచ్ అవర్లో కలుస్తారు అక్కడ ఒక్కొక్క అలవాట్లు ఒక్కొక్కరు అలవాట్లు ఒక్కొక్క రకంగా ఉంటాయి కొంతమంది వెజిటేరియన్ ఉంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటారు వాళ్ళ కల్చర్ అది అక్కడ కొంతమంది బొట్టు పెట్టుకోకపోవచ్చు కొంతమంది బొట్టు పెట్టుకోవచ్చు పెట్ పెట్టుకోకపోతే మన వాళ్ళు ఇక్కడ భారతదేశంలో హిందువులని తప్పుగా చెప్తారు అక్కడ మనం స్వంత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు నీ ఉద్యోగస్తులతో కానీ ఎవరితోనైనా ఇది ఈ నైపుణ్యం నువ్వు ఇల్లు దాటి గుంటూరు దాటి బయటికి వెళ్ళావు తెలంగాణ వెళ్ళావు అక్కడ తెలంగాణ పీపుల్ కల్చర్ తోటి మనం సహజనం చేయాలి అంటే కలిసి ఉద్యోగం చేయాలి ఉద్యోగం వేరు ఉద్యోగం దగ్గర అందరూ సమానమే నీ ఇష్టం అయిష్టం అనేది నీ ఇంటి దగ్గర ఆచరించుకో అట్లాగే వేరు వేరు రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి పనిచేయటం అలవాటు చేసుకోవాలి అక్కడ అమెరికాలో ఇది కూడా పాటించాలి తర్వాత ఇంకొకటి అమెరికాలో వెళితే అక్కడ ఉండే పదజాలాలు కూడా ఇంగ్లీష్ కూడా కొంచెం మార్పు ఉంటుంది ఇక్కడ పదాలకి అక్కడ పదాలకి అవేంటి నేర్చుకోవచ్చు కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి క్రమశిక్షణకి మాత్రం రాజీ అనేది లేదు ఎక్కడైనా ఇంట్లో భార్యాభర్తలు ఏదైనా తగాదా పడుతున్నారని తెలిస్తే వాళ్ళకి సమాచారం తెలిసిందంటే ఎవరో ఒకరు రిపోర్ట్ చేస్తారు వచ్చేస్తారు ఒకరోజు రెండు రోజులు గంటల్లోనే అక్కడికి వచ్చేసి వాలిపోతారు సో ఈ అన్నిటికి కూడా సిద్ధమైతే క్రమశిక్షణ ఇక్కడి నుంచే నేర్చుకోండి తర్వాత వాళ్ళకి ఏ పని చేసినప్పటికీ ఇతరులకు అభ్యంతరం లేకుండా నీ జీవనం కోసం నీ డబ్బులు సంపాదన కోసం ఏ వృత్తి చేసినా తప్పు కాదు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా వారానికి పది గంటలు పన్నెండు గంటలు బయట ఉద్యోగం చేసుకోవచ్చు వాళ్ళు పెట్రోల్ బంక్లో బాయ్స్గా ఉండవచ్చు హోటల్స్లో సర్వర్స్గా ఉండొచ్చు ఏ పని అయినా చేసుకున్నా వాళ్ళకి తప్పు కాదు మనం ఒక సూట్ కేసు ఉందంటే దాన్ని పట్టుకోవడానికి కూలీ రావాలని ఎదురు చూస్తూ ఉంటాం బ్యాక్ ప్యాక్ కట్టుకోవటమే వాళ్ళ భుజాన్ని తగిలించుకోవటం వాళ్ళ వల్ల మనకి ఏదైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగితే ఐఎమ్ సారీ అని మన పూర్వకంగా తల వంచి నిజంగా పొరపాటు చేసిన వాళ్ళలాగా నేను నీకు ఇబ్బంది కలిగించాను మన్నించాలి అని అర్థం వచ్చేలాగా ఐఎమ్ వెరీ సారీ అని అంటారు అంతేకాకుండా మన ద్వారా ఏదైనా పని కనుక వాళ్ళు తీసుకుంటే మనం మనిషి మన ముందుగా వస్తుంటే కాళ్ళు చాపుకొని ఉన్నటువంటి వాళ్ళని దగ్గరికి ముడుచుకొని ఆయన వెళ్ళడానికి అవకాశం కలిగించా అనుకోండి థ్యాంక్ యూ అని ఇక్కడ మనం థ్యాంక్స్ చెప్పటంలో థ్యాంక్ యూ ఏదో అది మొక్కుబడి కావతలు ఇసిరేసినట్టు ఉంటుంది అట్లా కాకుండా పూర్తిగా మనఃపూర్వకంగా నవ్వు ముఖం పెట్టి తల వంచి థ్యాంక్ అని చెప్తారు ఇవి నేర్చుకోవాలి ఇక్కడ మనకి కల్చర్లో ధన్యవాదాలని చెప్పటం పెద్దవాళ్ళకి చెప్పటం ఫ్రెండ్స్కి చెప్పటం మనకి ఎవరు తెలియనటువంటి వాళ్ళు కూడా ఏ చిన్న సహాయం చేసిన హోటల్లో సప్లయర్ నీళ్లు తెచ్చి అక్కడ పెట్టినా కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసుకోవాలి సో ఇవి కాక మిగతా ఉన్నటువంటి స్కిల్స్ మామూలుగానే కమ్యూనికేషన్ స్కిల్ నీ మనసులో ఉన్నటువంటి భావాన్ని ఎదుటి వాళ్ళకి చెప్పగలగాలి ఆ చెప్పేందుకు ఒకటి నీ భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్ ఆర్ హిందీ నువ్వు ఇండియాలోనే ఉండి ఎక్కడైనా ఉద్యోగం చేయాలంటే చాలు అనుకుంటే హిందీ సరిపోవచ్చు కానీ ఇంగ్లీష్ ఉండటం బెటర్ అది అంతర్జాతీయ భాష కాబట్టి దీంట్లో ఎంత ఉండాలి మరి ఇంగ్లీష్ అంటే నీ మనోభావాలు ఇతరులు చెప్పగలిగితే చాలు కాబట్టి ఇందులో మొట్టమొదటి ఐదు స్కిల్స్ ఏమిటంటే సాఫ్ట్ స్కిల్స్ అనేటటువంటి కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణ దాని గురించి వివరంగా చెప్పుకుందాం తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్ కల్చరల్ కోలివింగ్ కల్చర్ సంస్కృతులు భిన్న సంస్కృతులు ఉన్నటువంటి వాళ్ళతో ఇబ్బంది లేకుండా ఉండగలగటం ఇవి ఐదు కూడా ముఖ్యమైనటువంటి స్కిల్స్ ఈ స్కిల్స్ కాకుండా వీటి తర్వాత అబ్జర్వేషన్ స్కిల్ పరిశీలనా శక్తి పర్యవేక్షణ సూపర్విజరేషన్ స్కిల్స్ నిన్న ఒక టీమ్ లీడర్గా ఉద్యోగం ఇచ్చారంటే నువ్వు ఏం చేయాలి అది ఒక నైపుణ్యాలు తర్వాత ప్రాబ్లం సాల్వింగ్ నువ్వు చేసేటప్పుడు నీ పనిలో ఏదో సమస్య వస్తుంది దాన్ని ఎట్లా పరిష్కారం చేస్తావు వీటన్నిటికీ మార్గాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒక్కోటో రోజు అబ్జర్వేషన్ స్కిల్స్ పరిశీలన చెప్పుకున్నావు సూపర్వైజరీ స్కిల్స్ తర్వాత ఇట్లా ఒక రిపోర్టింగ్ స్కిల్స్ పది మందిని టీం లీడర్ కుర్రవాళ్ళంతా ఒక చోట ఉన్నారు నువ్వు ఈ నెలలో చేసినటువంటి పనిని మొత్తం రిపోర్ట్ చేస్తావు ఏం చేస్తావు పదిహేను నిమిషాల్లో నువ్వు నెల రోజుల్లో చేసినటువంటి పని వాళ్ళకి ప్రజెంట్ చేస్తావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇది అని అక్కడ దీంట్లో కుదించడంలో నువ్వు చేసినటువంటి పనులని సారాంశం మాత్రం చెప్తావు ఆ తర్వాత ఆన్సరింగ్ స్కిల్స్ నీ ప్రజెంటేషన్ అయిన తర్వాత క్వశ్చన్స్ సందేహాలు ఉంటే రైజ్ చేస్తారు వినేవాళ్ళు వాటికి ఓ దట్ ఈస్ ఎ గుడ్ క్వశ్చన్ దట్ హ్యాపెండ్ లైక్ దిస్ దట్ హ్యాపెండ్ ఆన్ దిస్ రీజన్ ఫర్ దిస్ రీజన్ అని చెప్పేసి నవ్వుతూ చెప్పాలి అతన్ని ఖండించకూడదు ఇలా ఈ బిహేవియర్లో సంభాషణలో ఎలా చేయాలి ఎదుటి వ్యక్తిని ఎట్లా గౌరవించాలి అని ఇది కూడా నేర్చుకోవాలి ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకోవడానికి ఎంత ఎర్లీగా మీరు ప్రారంభిస్తే అంత బాగా డెవలప్ అవుతారు ఇంటికి పెద్దలు వచ్చినప్పుడు ఏం చేయాలి నవ్వు ముఖంతో హాయ్ అంకుల్ అంటాం మీ అలవాటు ప్రకారం మీ కుటుంబ సాంప్రదాయం ప్రకారం ఏదంటే అనండి కానీ గుర్తింపు గుర్తించాలి వాళ్ళని గౌరవించాలి వెళ్ళిపోయేటప్పుడు వీట్కొలు చెప్పేటప్పుడు గౌరవించాలి ఈ పద్ధతులని ఎలా అవసరమో నీ తోటి వారితో కూడా అలా ఉండాలి ఇక్కడ మన స్టూడెంట్స్ కనుక చూస్తూ ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఒరై ట్ర వరయ్ అని చెప్తే ఆ రెండో వాడు బూతులు కూడా తిట్టుకుంటుంటారు అది మనం సభ్యతగా మాట్లాడుకోవడానికి వీలు పదాలు కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నే తిట్టుకుంటూ ఉంటారు అది ఒక అలవాట్ అయిపోయింది మీరు గమనిస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అటువంటి పనులు చేయరు జోక్ వేయటం వేరు ఒక ఫ్రెండ్స్ అయినా కలిసి ఉంటాం ఒక కామన్ గోల్ పెట్టుకొని అందరు చదువుకోవటం ఇట్లా ఉంటాయి అయితే అక్కడ కూడా చెడిపోయిన వాళ్ళు లేరు అని నేను చెప్పలేము డ్రగ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు గాని రకరకాలుగా ఉంటారు మనో వాటిని దూరంగా ఉండాలి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా సరదా కోసం కానీ ఫ్రెండ్స్ ఒత్తిడి వాళ్ళ కానీ స్మోకింగ్ ఇంకా టుబ్యాకో వాడటం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఇవన్నీ కూడా డిపెండెన్సీ మీరు దాని మీద ఆధారపడేది లేకపోతే ఇబ్బంది పడిపోయేటటువంటి స్థితికి వచ్చేటటువంటి ఎడిక్షన్స్ వ్యసనాలన్నమాట అది ఈ ఒక్కసారే కదా నువ్వు తీసుకోవట్లేదు కదా నీ పార్టీ చేసుకుంటున్నాడు బర్త్డే పార్టీ ఆ రోజు తీసుకుంటే తప్పే ఉంది అని ఏయో సంజాయిషీలు చెప్పవద్దు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం ఎవరైతే టైమును మేనేజ్ చేసుకొని సరిగ్గా చేస్తాడో అతన్నదే విజయం దీనికి ఆటంకం ఏంటంటే ఒక సామెత చెబుతారు స్వర్గానికి వెళ్ళే దారి చాలా ఇరుగ్గా ఉంటుంది నరకానికి వెళ్ళే దారి చాలా విశాలంగా ఉంటుందని బైబిల్లో సామెతే కాబట్టి మొన్న ముందు ఆకర్షించేది ఏంటి విశాలంగా హైవే ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు పర్వాలేదులే పరీక్షలు దేవుని రాస్తానులే ఎట్లా రాసినా పాస్ అవుతానులే అందరితో పాటు నేనులే అని ఏయో సంజాయిష్యులు చెప్పుకోకుండా ఇవాళ నీకు ఇబ్బంది పడుతున్నావు ఈ నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నువ్వు పడి నీ ఇంటర్మీడియట్ డిగ్రీ కనుక చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది నువ్వు కోరుకున్న ఉద్యోగం వస్తుంది నువ్వు కోరుకున్న దేశంలో వస్తుంది ఆ జీవితం ఎలా ఉంటుంది నెలకు రెండు లక్షలో మూడు లక్షలో సంపాదించగలుగుతావు నీ జీవితం బాగుంటుంది నీ పిల్లల జీవితం బాగుంటుంది అటువంటి మంచి జీవితం కోసం ఇవాళ సాక్రిఫైస్ చేయాలి ఇవాళ ఉన్నటువంటి కోరికలు వాంఛలు సరదాలు రాజీ పడాలి నిన్న చెప్పుకున్నాం మనం సినిమా ఆ సినిమాల యొక్క హీరోల అభిమాన సంఘంలో కనుక సభ్యుడి అయితే నువ్వు ఈ పాఠాలు నీకు పనిచేయవు నువ్వు చూడటమే నీకు టైం దండగా యిగా ఎంజాయ్ చేయి గేమ్స్లో బాగా సెల్ఫోన్ తీసుకొని అన్ని ఆటలాడుకో డబ్బులు పెట్టే ఆటలాడు అటువంటి నువ్వు ఒక అభిమాన సంఘానికి నాయకుడు ఆ హీరోని ఆరాధించు మీ కులం అటువంటి నటుడిని ఒక సంఘం పెట్టు వాళ్ళని ఎవరైనా తిడితే ఊరుకోబోకు ఇవన్నీ చేసే లక్షణాలు కనుక నీకుంటే నీకు ఈ చదువు గురించి కానీ వీటిని గురించి వద్దు ఇప్పుడే అనుభవించు ఆనందించు జీవితాన్ని తర్వాత ఏమవుతావో తెలీదు సభ్యత సంస్కారం నిన్న ఒక వ్యక్తి సమాజంలో గౌరవంగా ఉంటామనేది మాత్రం జరగదు ద ప్రతి పరిమితి నువ్వు నటుడు అంటే అభిమానం గనకైతే కేవలంగా అతని కులాన్ని బట్టు అతని దాన్ని బట్టు గౌరవించవద్దు నిజంగా అతనిలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏదైనా ఉంటే వాటిని మాత్రమే అనుసరించు అభిమానించు ఎవరిని ఆరాధించవద్దు ఏ టీచర్ని కానీ ఎవరినైనా సరే గౌరవించు ఆరాధించవద్దు పూజ చేయొద్దు ఫోటోలు పెట్టుకొని వెలిగే అగరవత్తులు వెలిగించవద్దు ఎవరైనా ఏమన్నా అంటే సహించలేకపోవటం అభిప్రాయం అది చెప్పుకొని ఉండేది అనే ఆలోచనలతో ముందుకెళ్తే ఈ కాలక్షేపానికి టైం అనేటటువంటిది ముఖ్యంగా మేనేజ్ చేసుకోవాలి ఈ సమయం ఒక వారం రోజుల పాటు నువ్వు ఏమేమి చేసావు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఏం చేసావు ఏం చేసావు రాసుకొని ఆ వారం అయిన తర్వాత చూస్తే అందులో ఇరవై ముప్పై శాతం టైము పొదుపు చేసుకోవచ్చు ఈ పని వేరే పని చేసుకోవచ్చు అంటే నువ్వు టైం సరిగ్గా రూపాయలు జేబులో ఉన్నటువంటి రూపాయలు సరిగ్గా అట్లా ఖర్చు పెట్టుకుంటామో డబ్బును కూడా అలాగే ఖర్చు పెట్టుకోవడం సమయాన్ని కూడా అలాగే ఖర్చు పెట్టుకోవటం నేర్చుకోవాలి అది అనుభవం మీద ప్లాన్ చేసుకోవటం ప్రకారం కొంచెం బెటరు ఓకే నీకు సినిమాకి వెళ్ళాలనే కోరిక లేదు నెలకి రెండు సినిమాలు వెళ్ళాలనుకున్నావు నువ్వు ఆ రెండు సినిమాలు మంచివి వచ్చినాయి అనుకుంటేనే వెళ్తావు అదే సినిమా నేను మొదటి రోజే వెళ్ళాలి అని నాలుగు గంటలు వెయిట్ చేసి ఆ క్యూలో నుంచుని నెట్టుకొని ఆ సినిమా టిక్కెట్ దొరికితే నువ్వేదో విజయం సాధించినట్లుగా హీరోలాగా ఉంటున్నావు అంటే చాలా ఉంది సినిమా చూడు నీ అభిమాను హీరో ఉంటే చూడు నీ ఇష్టం ఏదైనా చేసుకో అది నీ ఇష్టం నీకు ఛాయిస్ ఉంది నెలకు రెండు సినిమాలు చూడాలని నిర్ణయించుకుంటే మొదటి రోజు వెళ్ళాలన్నా వారం రోజుల తర్వాత వెళ్ళు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడు ఇది సాహసం కాదు విజయం కాదు నువ్వు చేసిన గొప్ప పని కాదు మొదటి రోజు సినిమాకి వెళ్ళడం తరగతిలో ఎక్కువ మార్కులు రావాలి ఎక్కువ మార్కులతో పాస్ అవ్వాలి మంచి ఉద్యోగం రావాలి అది నీకు క్రెడిట్ చూపించేటటువంటి అర్హత కాబట్టి ఇట్లా టైం తగ్గించుకొని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మొగమాట పెట్టినప్పటికి కూడా ఇవాళ నా బర్త్డేరా నేను ఇస్తున్నాను రా తాగరా ఒక సిగరెట్ తాగరా అని ఇలాంటివి చెప్తే ఎట్టి పరిస్థితుల్లో అలా ఉంటేనే నీ గమ్యాన్ని చేరడానికి నీకు చుట్టూ అవకాశాలు ఉంటాయి ఆ అవకాశాలు ఎట్లా వస్తాయి వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే విషయాలు మనం తర్వాత చెప్పుకుందాం నమస్తే